సజీవస్వరాలు ఈనాటి ధారావాహికలు ప్రముఖ సాహితీ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి గారిపై సంచికా కార్యక్రమం ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల డెబ్బై చేయబడింది సంపాదకీయం శ్రీ దేవులపల్లి రామానుచరాపు ఇందులో పాల్గొన్న ప్రముఖులు శ్రీ రావి నారాయణరెడ్డి శ్రీ ఎన్ నరోత్తమరెడ్డి శ్రీ గడియారం రామకృష్ణ శర్మ శ్రీమతి యశోధారెడ్డి సజీవ స్వరాలు ధారావాహిక ఈ రోజు మనమందరం స్వర్గీయ సుక్రవరం ప్రతాపరెడ్డి గారిని సంస్మరించడానికి కలుసుకున్న సంగతి మీకందరికీ తెలిసింది ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పి మార్గదర్శకులైన ముగ్గురు ప్రతాపరెడ్డి గారు అప్పటి నైజాం పరిపాలనలో దేశ భాషలతో ప్రాధాన్యాన్ని పూర్తిగా కోల్పోయిన స్థితిలో అక్కడక్కడ ప్రమిదల్లో దీపాల వర దారి చూపిన మహనీయులలో ప్రతాపరెడ్డి గారిని ప్రత్యేకంగా పేర్కోవలసి ఉన్నది ఆయన జన్మించిన మహబూబ్ జిల్లా సంస్కృతాంధ్ర విద్వాంసులకు రచయితులకు ఆలవాలమైంది స్వర్గీయ మానవల్లి రామకృష్ణ కవి తిరుపతి వెంకట ఆకర్షించి వారి సారస్వత యాత్రలకు నిలయమైంది జిల్లా ఈ జిల్లా అలంపురం తాలూకాలోని గ్రామం ప్రతాపరెడ్డి గారి జన్మస్థలం మా ఊరు నీరు ప్రతాపరెడ్డి గారు అప్పుడప్పుడు చమత్కరించేవారు తమ గ్రామాన్ని గురించి చెరోక్తిగా ఏమి చెప్పుకున్నప్పటికీ అలంపురం తాలూకా పట్ల ఆయనకు అమితమైన అభిమానం శ్రీనాథ మహాకవి ధోరణిలో ఆయన ఒక శ్రీసభత్యం రాసి అందులో అలంపురీ నందన రామ తెలుగు తీయదనాన్ని తమ తాలూకా పట్ల గల గాఢాభిమానాన్ని చాటుకున్నారు అలంపురం తాలూకా కర్నూలు పొలిమేరలోనున్న తెలంగాణ ప్రాంతం అందుచేత ప్రతాపరెడ్డి గారి వ్యక్తిత్వం పైన రాయలసీమ తెలంగాణల ప్రభావం సమ్మిళితమై గోచరించేది కొంతకాలం హైదరాబాద్ నగరంలోనూ తర్వాత మద్రాస్ నగరంలోనూ ప్రతాపరెడ్డి గారు విద్యాభ్యాసం చేసి బిఏబిఎల్ పట్టాలను పొందినారు మద్రాసులో వేదం వెంకటరాయ శాస్త్రి గారితో పరిచయం ఏర్పడి వారి వద్ద శుశ్రూష చేసే అవకాశం ఆయనకు లభించింది ప్రతాపరెడ్డి గారికి ఉద్దండులైన అనేక సంస్కృత ఆంధ్ర పండితులతో సన్నిహిత సంబంధాలుంటే అలంపురం తాలూకాలో ఆ రోజులో నివసించిన సదాశివ శాస్త్ర గారి వంటి పండితుల పండిత మండలిలో అర్హస్థానం లభింపజేసింది మద్రాసు నుండి బిఏబీఎల్ పట్టం పొంది హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రతాపరెడ్డి గారు న్యాయవాదులుగా తమ జీవితాన్ని ప్రారంభించింది కానీ ఈ ఎక్కువగా ఆయన ప్రకాశించినట్లు కనిపించదు ఆయన హృదయం నిరంతరం పుస్తక పఠనంతే విజ్ఞాన సముపార్జనం అంతే సాహిత్య కృషి అంతే లగ్నమైనందువల్ల ఈ వృత్తిని కొద్ది కాలంలోనే వదులుకున్నారు ఆ రోజుల్లో ఆయనకున్న పలుకుబడి వినియోగించుకుంటే ఏదో ఒక ఉన్నత తప్పక రచించే కానీ ఆ వైపు కూడా రెడ్డి గారి మనస్సు పోలేదు భాషనే తపస్సుగా భావించిన ప్రతాపరెడ్డి గారు తమ జీవితాన్ని సాహిత్యానికి అంకితం చేయ అందుకు తగిన వాతావరణం కల్పించుకున్నారు ఆ రోజుల్లో హైదరాబాద్ నగరంలో రాజా రామారెడ్డి గారు ఒక పెద్ద సంస్థ ఒక మహా వ్యక్తి అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం అనేక సంస్థలకు వ్యక్తులకు రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి గారి ప్రాపకం లభించింది ప్రతాపరెడ్డి గారి ప్రతిభా విశేషం వెంకట్రామారెడ్డి గారిని ఆకర్షించింది ఈయన చేత దేశ సేవ భాషా సంకల్పించి రాజా గారు ప్రతాపరెడ్డి గారి భావి జీవితానికి గట్టి పునాదులు వేసింది రెడ్డి విద్యార్థి వసతి గృహ అభివృద్ధి కార్యక్రమానికి ఆయనను వినియోగించుకోవడమే కాక ఆయన ఆశయాల అనుగుణమైన గోలకొండ పత్రికను స్థాపించి దాని సంపాదక హారం ఆయనకు అప్పగించినారు రాజా బహద్దూర్ గారు ఈ విధముగా ప్రారంభమైన ప్రతాపరెడ్డి గారి ప్రజాజీవనం సాహిత్య జీవనం తుది వరకు నిర్విఘ్నంగా కొనసాగింది తెలుగు పత్రికా సంపాదకుల్లో ప్రతాపరెడ్డి గారి గొప్ప స్థానం రెండు దశాబ్దాల్లోతో పాటు గోలకొండ పత్రిక వారానికి రెండు సార్లు వెలువడి ఆ రోజుల్లో నిర్భయంగా ప్రజల పక్షాల నిలిచి ప్రజల హక్కుల పోరాడిన గౌరవం గోలుకొండ పత్రిక ఇయ్యవలసి ఉన్నది ఇంత మిశుగా గోలుకొండ పత్రికకు సమకాలికంగా నీలగిరి తెలుగు పత్రికలు కొన్ని సంవత్సరాలు పనిచేసి ఆగిపోయినాయి కానీ గోలుకొండ ఇటీవలి వరకు నిరంతరాయంగా సాగింది ఇందుకు ప్రతాపరెడ్డి గారి చిత్తశుద్ధి సంకల్ప బలము పట్టుదల అని చెప్పగట యువకుల పట్ల ఆదరాభిమానాలు ఉండే కొద్ది నాయకులలో ప్రతాపరెడ్డి గారు ఒకరయ్యుండి స్వపక్ష పరపక్ష భేదము లేకుండా ఆయన విమర్శలు ఆ రోజుల్లో చెలరేగాయి హరిజనులకు ప్రవేశం ఇవ్వని దేవాలయాల్లో ఆయన అడుగు పెట్టేవారు కాదు పంతొమ్మిది సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన వనపత్తి నియోజకవర్గం నుండి హైదరాబాద్ శాసనసభకు ఎన్నుకోబడి ఉండేది దురదృష్టవ శాప్తు శాసనసభ పదవీ కాలం పూర్తి కాకముందే ప్రతాపరెడ్డి గారు పరమపతించారు ఇందువలన దేశానికి భాషకు తీర నష్టం కలిగింది విద్యా సమస్యల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగి రాష్ట్ర ప్రజా శ్రేయస్సును కాంక్షించిన ప్రతాపరెడ్డి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కేంద్రానికి అప్పగించవల ప్రభుత్వంతో సంఘర్షణ పడిన సంగతి కూడా అందరికీ తెలిసింది ప్రతాపరెడ్డి గారి వ్యక్తిత్వం బహుముఖమైంది రాజకీయాలు సంఘ సంస్కరణ గ్రంథాలయాలు పత్రికా రచన మొదలైన అనేక రంగాలలో ప్రతాపరెడ్డి గారు ప్రసిద్ధిగా నిరంతరం గ్రంథ ప్రతాపరెడ్డి గారికి అభిమాన పాత్రమైన వ్యాసంగా ఉంది ఏ సమయంలో ఆయనను చూడడానికి వెళ్ళినప్పటికీ ఆయన ఏదో ఒక గ్రంథ పఠనంలో నిమగ్నై కల్పించేవారు ఆయనకు తెలిసిన ప్రతిభాషలో పుస్తకాలు పఠించేవారు ఎటువంటి గ్రంథమైన ఆయన శీఘ్రంగా చదివి అందులో ప్రధాన విషయాలను సులభంగా అవగాహన చేసుకునేవారు ఆయన సొంత గ్రంథాలయంలో అనేక భాషల గ్రంథాలు ఉండే తెలుగు ప్రతాపరెడ్డి గారి ఉత్తమ స్థానం మన సాహిత్య సముద్రాన్ని మధించి ఎన్నో నూతన రత్నాలను సంగ్రహించి ఆయన ప్రజలకు అందజేసిన ఆయన గ్రంథాలు చదివితే ఈ సత్యం పెళ్ళడి కాగలు ఆయన రచించిన రామాయణ రహస్యాలు ఆయన ఆలోచనా శక్తికి పరిశోధనా పాఠవానికి నిదర్శనం సమకాలికులైన పండితుల మెప్పుని ఈ గ్రంథం పొందింది ఆంధ్ర సాంఘిక చరిత్ర ఆయన పాండిత్యానికి నూతన దృక్పథానికి మరొక మత్సు రెడ్డి గారు మంచి కవిత్వం కూడా అల్లేవా ప్రతాపరెడ్డి గారి గేయాలలో ఆనాటి రాజకీయాలపైన వ్యంగ్య విమర్శలు మనకు గోచరించేవి ఇప్పటి నైజాం ప్రభుత్వం కొన్ని రాజకీయ సంస్కరణలు ప్రవేశపెట్టగా వారిని ధిక్కరిస్తూ ప్రతాపరెడ్డి గారు రాసిన గేయం మిక్కిరి ఉత్తేజకరమై ప్రజలను ప్రబోధించింది ఆయన సంపాదకీయాలలో ఎంత వేడి ఉండేదో ఈ గేయాలలో కూడా అంత వేడి కనిపించేది ప్రతాపరెడ్డి గారు నాటకాలను కూడా రాసినారు తుకారా ముచ్చల విషాదం ఇందులో పేర్కొనదగినవి కథానికారచనలో ప్రతాపరెడ్డి గారు ప్రవేశులు ప్రతాపరెడ్డి కథలు అనే చిన్న సంపుటం ఆ రోజుల్లో ప్రకటితమైంది వాడి వేడి ఈ రెండింటితో పాటు ప్రతాపరెడ్డి గారి శైలిలో సౌలభ్యము సౌందర్యం కూడా గోచరించే ప్రతాపరెడ్డి గారి వచనం ప్రత్యేకమైంది విషయాన్ని ఆయన వచన శైలి మారేది సందర్భానికి అనుగుణమైన శైలి ఆయన ఉపయోగించేవారు తెలుగు వచన రచనలు ఆయన బహుప్రక్రియలను సాధించిన ఒక్కసారి మనం ప్రతాపరెడ్డి గారి బహుముఖమైన సేవ భాషా సేవ సమీక్షించుకుంటే ఆయన వ్యక్తిత్వం మనకు స్పష్టంగా గోచరిస్తుంది ఇవ్వండి నరుత్తమరెడ్డి గారు మీరు గోలుకొండ పత్రికలో గాఢమైన సంబంధం కలిగి ఉంటున్నారు కదా ఆ పత్రికను దినపత్రిక చేయడానికి కృషి చేసినారు కదా మీరు ఆయనతో కలిసి పనిచేసినారు కదా పత్రికా సంపాదకునిగా ప్రతాప్ గారిని గురించి మాకు కొంత తెలియజేస్తారా అవునండి రామానుజరావు గారు మీరు చెప్పినట్లుగా ప్రతాప్ గారితో కలిసి పనిచేసే అవకాశం నాకు కలిగింది పత్రికా నిర్వహణలో అనేక విషయాలు వారు నాకు తెలిపినారు ఆనాటి తెలంగాణ ప్రజలను మేల్కొల్పిన గౌరవం ప్రతాపరెడ్డి గారికే చెందుతుంది ప్రతి గ్రామంలోనూ ఈ పత్రిక చదివి తమ అభిప్రాయాలను నాయకులు కార్యకర్తలు రూపొందించుకునేవారు ఒకసారి వెరుతిరిగి ఆలోచించుకుంటే గోరకొండ పత్రిక చరిత్ర మనకు గోచరిస్తుంది మీరన్నట్లు ప్రతాపరెడ్డి గారు అనేక భాషలలో పండితులే బీఏబిఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై జీవితంలో అడుగుపెట్టినారు ఆ రోజులలో వారు ప్రయత్నం చేస్తే ఏదైనా మంచి ఉద్యోగం లభించేది లేక న్యాయవాదిగా కొన్ని సంవత్సరాలు కష్టపడితే వారు తగినంత డబ్బు సంపాదించేవారు కానీ ఈ రెండు పనులు వారికి ఇష్టం కాలేదు వారు విద్యార్థిగా ఉన్నప్పుడే పత్రికా సంపాదకునిగా తన జీవితం గడపవాలని నిశ్చయించుకున్నట్లు వారి డైరీ వలన తెలుస్తున్నది పంతొమ్మిది ప్రాంతంలో రెడ్డి హాస్టల్ భవన నిర్మాణం జరిగిన తర్వాత రజాబాదర్ వెంకట్రామారెడ్డి గారు ఈ వసతి గృహానికి కార్యదర్శి బాధ్యతను ప్రతాపరెడ్డి గారికి రొప్పగించినారు దాన్ని స్వీకరించి పది ఏళ్ల పాటు పనిచేసి హాస్టల్ అభివృద్ధికి కారణపూర్తులైనారు ప్రతాపరెడ్డి గారు రాజాబాద్ర వెంకటరామారెడ్డి గారితో కలిగిన ఈ పరిచయము క్రమక్రమంగా ప్రతాపరెడ్డి గారి జీవితానికి పునాదులు వేసినది ప్రతాపరెడ్డి గారి ముఖ్య ఆశయం పత్రికా నిర్వహణ అందుచేత ఇందుకు తోడ్పడితేనే హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకునగలనని ప్రతాపరెడ్డి గారు రాజాబహదర్ వెంకట్రామారెడ్డి గారితో పదే పదే అనేవారట తత్ఫలితంగా పంతొమ్మిది వందల సంవత్సరమే మే నెల పదవ తేదీ గోలకొండ పత్రిక ద్వైవార పత్రికగా వెలువడింది అప్పటి నుండి పంతొమ్మిది దినపత్రిక అయ్యే ప్రతి సోమ గురువారాలలో వారానికి రెండు సార్లు గోలకొండ పత్రిక వస్తూనే ఉండేది నిజానికి తెలంగాణ ప్రాంతం నుండి వెలువడిన ద్వైవార పత్రిక గోలకొండ పత్రిక ఒకటే అప్పటి వరకు ఈ ప్రాంతంలో రెండు వార పత్రికలు ఉండేవి ఒకటి వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలోని ఇరుముర్తి నుండి వెలువడే తెలుగు రెండవది నల్లగొండ నుండి వెలువడిన నీలగిరి పత్రిక అయితే ఈ రెండు పత్రికలు కొన్ని సంవత్సరాలు మాత్రమే నడిచి తరువాత ఆగిపోయినాయి ఈ రోజుల్లో ఈ ప్రాంతాన తెలుగు పత్రికలు నడపడం చాలా కష్టంగా ఉండేది ప్రజల్లో పత్రికలు చదివే అలవాటు ఉండేది కాదు అందుకు తోడు ఉర్దూ భాష పట్ల వ్యామోహం తెలుగు పత్రికలు నడపడం అంటే ప్రభుత్వం యొక్క అనుమానానికి గురి కావాల్సి వచ్చునేమోననే భయం విద్యావంతులకు ఉండేది ప్రజలకు ప్రాథమిక సత్వాలు పొత్తిగా లేని రోజులు అవి అటువంటి పరిస్థితులలో ప్రతాపరెడ్డి గారు పత్రికను ప్రారంభించి రెండు దశాబ్దాలకు పైగా నడిపినారంటే వారి దృఢ దీక్ష చిత్తశుద్ధి దేశాభిమానం మనకు స్పష్టం కాగలదు ప్రతాపరెడ్డి గారు గోలకొండ పత్రిక ఆశయాలు రెండని ఒక సంపాదకీయంలో తెలిపినారు మొదటిది ఆంధ్ర సేవ రెండవది జాతి కుల వివక్షణ లేక తెలుగు వారిలో అన్ని శాఖల వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటం తుది వరకు ఈ రెండు ఆశయాలు పూర్తిగా ప్రతాపరెడ్డి గారు పాటించినారు పత్రికా సంపాదకునిగా ప్రతాపరెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి బాగా చెప్పినారండి మీరు మొదలే మనం అనుకున్నట్లుగా వారు బహుముఖంగా దేశ రాజకీయ సాంఘిక రంగాలలో వారితో మీరు కలిసి పని చేసినారు కదా రావినారాయణ రెడ్డి గారు అందుచేత వారిని గురించి మీరేమైనా చెప్తే వినవాలని కుతూహల పడుతున్నా నేను వారితో కలిసి పనిచేసిన మాట యథార్థమే ఇతర రంగాలతో పాటు రాజకీయ రంగంలో తెలంగాణను మేలుకొల్పిన వైతాలికులలో శ్రీ సులవరాం ప్రతాప్ గారు నేను రెడ్డి హాస్టల్లో విద్యార్థిగా ఉన్నప్పుడు పంతొమ్మిది हास्टल वारडन ऐ वो पिचयवाक्यं क्रिटिश पारत देश जम्राज्यवाद व्यतिरेक प्रजास्वामिक उद्यम बभावितर अति प्रजास्वामिकोद्यमे श्री रेडिगारीयृति कने प्रेरपणि क्री प्रतापरिगार हईदराबाद राष्ट्र ुस्थि अवगाहनको కార్యరంగములోకి ప్రవేశించినారు ఆనాడు హైదరాబాదు సంస్థానం కలిచి లేని షూడల్ నిరంకుశ మతపాక్షిక పరిపాలన ఎందున్నది ప్రజాప్రాతినిధ్య సంస్థలు లేవు ప్రజలకు ప్రాతినిధ్యం లేదు ప్రజలకు పౌరసత్వ హక్కులు అందరి రానిపడలే అని చెప్పవచ్చు వారికి పత్రికా స్వాతంత్రం మృత్యం బహిరంగ సభల సంగతి చెప్పనక్కరలేదు ఆంధ్రోద్యమానికి సంబంధించిన సభలు పెట్టుకోవాలంటే సామాన్యంగా వీలుండేది స్టేట్ కాంగ్రెస్ సంస్థను స్థాపించుకోవడం కోసం తుజకు సత్యాగ్రయమే చేయవలసి వచ్చింది సామాన్య సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం కోసం క్యాబినెట్ అనుమతి పొందవలసి వచ్చేది గస్తీ నిషాన్ యాభై అనే ఒక శాశ్వత నిషేధాజ్ఞ అప్పుడు అమల్లో ఉండేది ఆ రోజుల్లో సంస్థానంలోని ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఉర్దూయే బోధనా ఉండేది చెరుగు బోధనా భాష గల కాగడా పెట్టి వెతికినా కనిపించేవి కావు ఇతర భాషలలో విద్యాబోధి తలపెట్టిన విద్యాలయాలకు విశ్వవిద్యాలయంతో అనుబంధం సాధ్యమయ్యేది కాదు ఉదాహరణకు నారాయణగూడలోని బాలికల ఉన్న పాఠశాలను చెరుగు బోధనా భాషగా నిర్ణయించి దానికి ఉస్మానియా యూనివర్సిటీ పక్షమున పరీక్షలు నిర్వహించవలనని పరిపాలనను కోరినప్పుడు వారు తిరస్కరించారు అప్పుడు రాష్ట్రానికి వెలుపలనున్న పూనాలోని కార్వే మహిళా విశ్వవిద్యాలయం నుండి ఈ పాఠశాలకు అనుబంధాన్ని సంపాదింపవలసి వచ్చింది ప్రజాబావుల్యం ప్రచారముగల చెదుగులో కాకుండా ఆనాడు పరిపాలనంతా ఉర్దూలోనే సాగేది ప్రజల మాతృభాష పట్ల పరిపాలకులు ఉదాసీనత ప్రదర్శించడమే కాకుండా అపహస్యం కూడా చేస్తూ ఉండేవారు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరు పొందిన కేట తెగులు వారు జలంగి అని పరిహసించేవారు వేడంగి అంటే ముక్కు ముగము లేని జిక్కుమాలిందని అర్థం అప్పుడు జనాభాలో మూడు నుండి ఐదు శాతం మాత్రమే అక్షరాస్ అప్పుడు నిజాం రాష్ట్రం మొత్తం మీద పది పది ఏను మాత్రమే ఉండేవంటే అప్పటి విద్యా వ్యాప్తి ఎంత క్షీణదశలో ఉందో ఊహించవచ్చు ఆ ప్రజా చైతన్యం కలిగించడానికి చెప్పుకోదగిన పత్రికలు లేవు అట్టి పరిస్థితుల్లో ప్రతాపరెడ్డి గారు గోలుకొండ పత్రికను తమ లక్ష్య సాధనకై ఏకైక సాధనంగా గ్రహించారు శ్రీ సురాం ప్రతాపరెడ్డి గారు తమ పత్రికలు నిర్భయంగా నాటి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రజల్లో రాజకీయ భావచైతన్యం కలిగించారు పంతొమ్మిది శాసనోల్లంఘన జరిగిన సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఒప్పిన తమననీతిని నిర్భయంగా ఖండించేవారు హైదరాబాదులో ఉండే బ్రిటిష్ ప్రెసిడెంట్కు వీరి సంపాదకీయాలంటే కన్నెర్రగా ఉండేది ఆంధ్రోద్యమం అప్పుడు శైశవ దశలో ఉందని చెప్పవచ్చు ఈ ఉద్యమాన్ని నలుమూలల వ్యాపింపజేయడంలో గోలకొండ పత్రిక ప్రధాన పాత్ర వహించింది శ్రీ సురోవరం వారు దీనికి సంపాదకులుగా ఉండి తమ పాత్రను సమర్థతతో నిర్వహించినారు రాజకీయోద్యమ నిర్మాణాలయందు పత్రికల యొక్క పాత్రను తక్కువ అంచనా వేయవలసిన వీలు ఒక పత్రిక రాజకీయోద్యమ నిర్మాత ప్రజా చైతన్యానానికి పట్టుకొమ్మ శ్రీ సురోవరం ప్రతాపరెడ్డి పత్రిక ద్వారానే కాకుండా ఆంధ్రోద్యమాభివృద్ధిలో ప్రత్యక్షంగా చెప్పుకోదగిన పాత్ర వహించారు ఆంధ్రజన కేంద్ర సంఘం ఒక మహాసభ రూపంగా పరిణామం చెందినప్పుడు శ్రీ రెడ్డి గారు ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత తమ వైతాలికత్వమును రుజూపరుచుకున్నారు ఈ ప్రథమాంధ్ర మహాసభ మెదక్ జిల్లా జోగిపేట్లో జరిగింది వీరు గొప్ప భక్తలు గంటల కొలది రాజకీయ సాంఘిక సంస్కృతి సమస్యల అనర్గళముగా ఉపన్యసింపగల సమర్థులు వీరు రెడ్డి హాస్టల్ కు వార్డన్ గా ప్రతి వారం జరిగే డిబేటింగ్ సొసైటీకి సామాన్యంగా అధ్యక్షత వహించి గంటల కొలుది నాటి రాజకీయ సమస్యల పైన విద్యార్థుల్లో చైతన్యాన్ని కలిగిస్తుండేవారు అదేవిధంగా ఆంధ్రోద్యమ సభలన్నిటిని తప్పనిసరిగా హాజరై చక్కని రాజకీయ ఉపన్యాసాలిచ్చి ఆంధ్ర మహాసభా స్థిరపడిపోయినారు పంతొమ్మిది జనరల్ ఎన్నికల్లో శ్రీరెడ్డి గారు వనపర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనసభకు ఎదుర్కోబడినారు పంతొమ్మిది వందల యాభై మూడులో వారు అకాల మరడానికి గురికానితో రాజకీయముల ఇంకా ఉన్నత స్థానాలను అలంకరించి ఉండేవారు అనడంలో సందేహమే మాత్రం లేదు శ్రీరెడ్డి గారు త్యాగమూర్తి వారి భౌముఖ ప్రజ్ఞలు ప్రజాసేవకై మాత్రమే ఉపయోగించారు సాంఘికంగా వారు అభ్యుదయవాదులు అస్పృశ్యతకు వారు బద్ధ వ్యతిరేకులు ఈ సందర్భంలో శ్రీ సురవరం వారి జీవితం నుండి జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకోవడం అప్రస్తుతమేమి కాదు ప్రతాపరెడ్డి గారు ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షులుగానున్న సందర్భం అది ఆ మహాసభలో ఇతర సమస్యలతో పాటు సాంఘిక సమస్యలైన బాల్య వివాహ నిషేధ చట్టము వితంతు వివాహ ఉద్యమము అస్పృశ్యతా నిర్మూలన ఉన్నకు చాలా వాదోపవాదములకు గురైనవి మొత్తం మీద ఈ వాద ప్రతివాదములతో ఛాందసులదే భాగ్యరెడ్డి వర్మాను హరిజన నాయకుడు అస్పృశ్యతా నిర్మూలనపై ఉపన్యసింపబోగా ఆహ్వాన సంఘమునకు చెందిన ఛాందసులు కొందరు సభ నుండి లేచి నిరసన సూచనగా వెళ్లిపోయింది అధ్యక్ష పీఠమునందున్న శ్రీరెడ్డి గారు ఛాందసుల ఈ ప్రవర్తన పట్ల ఆగ్రహోపేతులై దీనికి నిరసనగా అధ్యక్ష పీఠం చటకు సిద్ధపడి పిదప తదితర కోరికను మన్నించి తిరిగి సభా కార్యక్రమాన్ని సాగించారు ఇచ్చి సంఘ సంస్కరణ అభిలాషి కలవారు శ్రీరెడ్డి గారు మేము నడిపే హరిజన సేవక సంఘమునందు అన్ని విధాలా వారు సహాయపడేవారు ఇది వారి సేవాభావానికి ప్రత్యక్ష ఉదాహరణ తెలుగు భాష తెలుగు సంస్కృతిపై వీరికి అభిమానం అపారం ముఖ్యంగా హైదరాబాద్ సంస్థాన పరిపాలన ఎందు తెలుగు భాషకుండే నిరాదరను సంపూర్ణముగా వ్యతిరేకించిన మాతృభాషాభిమానుల్లో వీరు ప్రథములు ఆంధ్ర మహాసభలో తెలుగు భాష తప్ప అన్య భాషలకు ఏమాత్రం స్థానం ఉండరాదని వాదించిన తీవ్రవాదుల్లో వీరు తెలుగు సంస్కృతిని అణచివేయు ప్రభుత్వ విధానాన్ని సంపూర్ణముగా నిరసించి తెలుగు జాతిని సంస్కృతిని ఉద్ధరింపుతో తలపెట్టి కలమును కమ్మను సాధనములుగా గ్రహించి కృతజ్ఞులైన మేధావులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి రాజకీయ జీవితాన్ని అంచనా తలపెట్టినప్పుడు ఈనాడు రాజకీయ పరిస్థితులు సిద్ధాంతాలు దృష్టిలోకి తీసుకొని ఆలోచించరాదు ఆనాడు తెలంగాణ రాజకీయ సాంఘిక పరిస్థితులు పెట్టుకొని ఆలోచించవలసి ఉంటుంది ఆనాడు తెలంగాణలో గల కారాంతకారాన్ని తొలగించడానికి శ్రీ సురోవరం ప్రతాపరెడ్డి గారి లాంటి నాయకులు ఎంత చిన్న దీపం వెలిగించినప్పటికీ అది గొప్ప ప్రకాశాన్ని అందించిందడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ శాస్త్రీయ దృష్టితోనే శ్రీ ప్రతాపరెడ్డి గారి జీవితాన్ని పరిశీలించవలసి రావినారాయణ రెడ్డి గారి మాటలు విన్న తరువాత ప్రతాపరెడ్డి గారు ఇతర రంగాల్లో చేసిన కృషిని గురించి కూడా తెలుసుకోవాలనిపిస్తుంది గడియారం రామకృష్ణ శర్మ గారు మీరు వారికి సన్నిహితులు కదా పరిశోధకునిగా ప్రతాపరెడ్డి గారి కృషిని గురించి కొంత వివరిస్తారా పరిశోధనా రంగములో సరవరం ప్రతాపరెడ్డి గారికి సముచిత స్థానము కదదు నిరంతర గ్రంథ పరిశీలనా పరాయణులగిన రెడ్డి గారికి సహజముగానే పరిశోధనా దృష్టి అలవడినది అందువల్లనే వారు చరిత్ర ప్రియులైనారు వారు ఎఫ్ఎల్ విద్యార్థిగా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల వారి మొదటి వ్యాసము అనదగిన కదిలీపతి సుఖసప్తతి అను వ్యాసము నుండి వెలువడుతుండిన కళా వెలువడినది అందు కవి కాల నిర్ణయ చర్చ విపులముగా చేయబడినది ఆ తరువాత చారిత్రక పరిశోధనకు సంబంధించిన అనేక వ్యాసములు చాలా పత్రికలలో ప్రకటింపబడినవి శోభ ప్రకటితమైన గుర్రము వ్యాసము రెడ్డి గారి పరిశోధనా పాఠభమును ఆశ్చర్యకారణమైనది వారి ప్రతిభా పాండిత్యములకు నికషోపలములు అలదగినవి మూడు గ్రంథములు హిందువుల పండుగలు రామాయణ విశేషములు ఆంధ్రల సాంఘిక చరిత్ర అనునట్టి ఈ మూడింటినీ సమ్మర్శముకు పరిశీలించిన రెడ్డి గారి బహుముఖ ప్రజ్ఞ్యోతకము కాగలరు మొదటిదరు హిందువుల పండుగలు ఒక విశిష్ట గ్రంథం ఇది మన పూర్వాచారములను కృట్టిగా అనుసరించు ఈతరము వారికిని మన ఆచార సంప్రదాయాలు బొత్తిగా తెలియని ఆధునిక విద్యాధికులకును తమ పండుగలేవో వాణి విశేషము రెట్టివో ప్రయోజనములేవో చాలా శ్రమించి వ్రాయబడినది దీనికి ఆచార్య రాధాకృష్ణ పండితులు పరిచయ వాక్యములు వ్రాసినారు ఈ గ్రంథములు వ్రాయుటకు ఒక విచిత్ర కారణము కూడా ఉన్నది ఒకనాడు నిజాము నవాబు గారు రాజా బహద్దర్ కొద్వాల్ వెంకటరామారెడ్డి గారితో మాట్లాడుతూ హిందువులు విజయదశమిని ఎందుకు చేసేదరని ప్రశ్నించరట ఈ పండుగను అర్జునుడు ఉత్తర గోగ్రహణములో శత్రువులను జయించినందుకు చేయుతున్నారని రాజా బహద్దర్ సమాధానమిచ్చిరట ఇంతకు ముందు ఒకరిని విచారింపగా వారు శ్రీరాముడు రావణాసురుని జయించినందుకు జరుపుదరని చెప్పినారే ఎవరి మాట నిజమని నవాబు గారు మరల ప్రశ్నించరట రాజా బహద్దర్ గారికి ఏమి చెప్పవలను తోచలేదు అప్పటికేదో సమయోచితమకి చెప్పి తన వంటి మన పండుగలను గూర్చి తెలియనందుకు చింతి అందరికీ ఉపయోగపడినట్లు పండుగలను గూర్చి చక్కని గ్రంథం వ్రాయుడని రెడ్డిగారిని ఆదేశించరట ఆ సందర్భంలో చిర పరిశ్రమయున ఈ ఉత్కృష్ట గ్రంథమును వ్రాసినారు సాధారణముగా ప్రతి మతము వారికి పండుగలు ఉన్నవి కానీ హిందువులకు ఉన్నన్ని పండుగలు మరే మతం వారికి లేవు ఈ పండుగలను పూర్వాచారమును బట్టి ఆచరించుటే గాని వారిని కూర్చిన సరియైన జ్ఞానము హిందువులలో చాలా మందికి లేదు పండితులలో కూడా భిన్నాభిప్రాయములు ఉన్నవి సరి అయిన శాస్త్ర విమర్శ హేతువాదములతో మన పండుగలను గురించి వివరించు గ్రంథము అత్యవసరమై ఉండిన ప్రతాపరెడ్డి గారు ఆ లోపమును పూరించినారు వారి గ్రంథరచనకై సంస్కృత వాంగ్మయమును మహించి పాశ్చాత్యుల అసంగతాభిప్రాయములను ఖండించి సహేతుక మగతీయుర వ్రాసినారు ఇందు మన పండుగలు వ్రతములు జయంతులు మొదలైన యాభై విషయములు వివరింపబడినవి మన పండుగలు సాధారణముగా నాలుగు విధములుగా ఉండు లోకోత్తర పురుషుల జన్మదినోత్సవాలు ఋతు సంబంధములు శైవ వైష్ణవ పరములైన వ్రతాలు ఇతరములు అనే విభాగములలో వీరిని చర్చించి ఆయా సందర్భములలో ఉపనిషత్తుల నుండి స్మృతుల నుండి పురాణముల నుండి వారొసిన ఉదాహరణములు విజ్ఞానదాయకములుగా ఉన్నది నాగపంచమిని గురించి వ్రాతూ నాగజాతిని గురించిన వారి అభిప్రాయములు గమనింపదగినవి పంతొమ్మిది వందల రెడ్డి గారు ఎవరూ స్పృహింపని ఈ విషయమున పరిశోధన చేసి ఈ గ్రంథమును సంతరించిన తరువాతి వారికి ఇది మార్గదర్శకము కాగలదు రెండవ గ్రంథం రామాయణ విశేషము రెడ్డి గారి సర్వతోముఖ పాండిత్యమునకు ఇది నిదర్శనముగా ఉన్న ధనవత్స పంతొమ్మిది పత్రికలో క్రమముగా ఇది వెలువడి తరువాత పుస్తక రూపము దాల్చి భారతీయులకు పరమ పవిత్ర గ్రంథమైన రామాయణమును గురించి ఆధ్యాత్మపరముగా సాహిత్యపరముగా సంప్రదాయబద్ధముగా ఎన్నో విమర్శ గ్రంథములు వెలువడినవి కానీ చారిత్రక దృష్టితో వ్రాయబడిన గ్రంథములు చాలా తక్కువ రెడ్డి నూతన దృక్పథముతో రామాయణమును పరిశోధించారు కొన్ని చోట్ల వీరి అభిప్రాయములతో పండితులు ఏకీభవింపకపోయినను రెడ్డి గారు సత్యాన్వేషణ తాము గ్రహించిన అంశములను ధైర్యముకు ప్రకటించి పండితుల మెప్పునుందినాడు మూల వాల్మీకి రామాయణమునే కాక వీరు జైన బౌద్ధ రామాయణములను శతంఠ సహస్రకంఠ అధ్యాత్మ రామాయణములను పరిశీలించిరి రామాయణ కాలమును ఇతివృత్తమును గూర్చిన పాశ్చాత్యుల వ్రాతలను సోపపత్తికముగా ఖండించిరి ఆయా సందర్భములలో వారు చేసిన చర్చ గమనార్హమన్నది ఇందు పదకొండు ప్రకరణములున్నది పాశ్చాత్యుల వాదములు వివిధ రామాయణ గాథలు రామ వాల్మీకుల కాలము ప్రక్షిప్త భాగములు ఆనాటి సాంఘికాచారములు రాజనీతి కవిత్వ గుణపోషణములు రామాయణ భూగోళము వానర రాక్షస తత్వము అను అంశములైన వీరి ఊహలలో లంక కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతములలో ఉండవచ్చున హనుమంతులు బ్రహ్మచారి కాడేమో అనుట ఏకవేణి విచారము అభిప్రాయ భేదములకు అవకాశమిచ్చి ప్రముఖ సాహితీ వైతాళికులు సురవరం ప్రతాప్ గారిపై కార్యక్రమం విన్నారు సంపాదకీయం శ్రీ దేవులపల్లి రామాంజరావు ఇందులో పాల్గొన్న ప్రముఖులు శ్రీ రావినారాయణరెడ్డి శ్రీ ఎన్ నరోత్తమరెడ్డి శ్రీ గడియారం రామకృష్ణ శర్మ శ్రీమతి యస్ధారెడ్డి ఈ కార్యక్రమం పంతొమ్మిది సంవత్సరంలో రికార్డు చేయబడింది ఈనాటి సజీవ స్వరాలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది